అరవై నాలుగు అల్ప సంశయంబులర్థవిరోధముల్ తనకు లేని తత్వధర్మములను గూర్చి చేయు కుమతుల ధరలోన అఖిల జీవసంగ ఆత్మలింగ భావము మూడు గుణములకు వేరుగ ఉన్న ఓ ఆత్మ వినుము గురుభక్తి లేనివారు గురువు చెప్పు విషయములను అర్థము చేసుకోలేక అల్ప సంశయములతో కూడుకొని వాటిని గురించి వినయముగా అడిగి తెలుసుకొనక భావముతో ఆచరణ లేని ఆత్మవిషయములను ప్రశ్నించుచుందురు విశేషార్థము భక్తి లేని జనులు గురువు సాన్నిధ్యమును బంధనముగా దలచి కేవలము ప్రపంచ విషయములతో గురువును పోల్చుకొనుచు గురువు కంటే మనమేమిటి ఎందు తక్కువగాయున్నామనుకొని తనకు మాలిన ధర్మములను గురించి ప్రశ్నించుచుందురు గురువు చెప్పిన విషయములు సాధన ద్వారా అనుభవమునకు వచ్చును కాని సాధన చేయకనే అనుభవమునకు రాకనే ఆ విషయములను గురించి ప్రశ్నించుచుందురు ఉదాహరణకు శ్వాస ్రహ్మనాడి ఏడు కేంద్రముల శక్తి ద్వారా ఆడుచున్నది అని ఒక్కొక్క నాడి కేంద్రము నుండి కొన్ని వందల శ్వాసలు జరుగుచుండును అని శ్వాస జరుగుటకు బ్రహ్మనాడిలోని శక్తి ఏడు భాగములుగా ఒక్కొక్క భాగములో శక్తిని బట్టి శ్వాసలు జరుగుచుండును అని గురువు చెప్పిన ఆ విషయములను కపట భక్తుడు ఆచరించకనే అనుభవమును పొందకనే గురువు చెప్పిన మాట మీద నమ్మకము లేనివాడై అనుమానము గలవాడై విరోధభావము మనస్సులో యుంచుకొని బ్రహ్మనాడిలోని శక్తి ద్వారానే శ్వాస జరుగును అని ఏమి నమ్మకము అని ప్రశ్నించును ఆ ప్రశ్నకు గురువు జవాబు చెప్పాడనుకునుము తరువాత ఏడు కేంద్రములలో దానియందు కొన్ని వందల శ్వాసలే అన్నారే అన్నీయే ఎందుకు ఆడవలయును అని ప్రశ్నింతురు అందులకు గురువు సమాధానము చెప్పిన తిరిగి ఏడే కేంద్రములున్నట్లు నీకే విధముగా తెలియను అని ఒక కేంద్రములో ఇన్నియే శ్వాసలాడుటకు ఆధారమేమి అని ప్రశ్నింతురు ఈ విధముగా అనుభవించితేగాని తెలియని విషయములను ఆచరణ లేకయే అడుగు చూచి గురువు ఏమీ చెప్పకపోతే విధముగా అనుకొందురు